ఇంకా ఏమిటి సర్వ పాప మర్చ్యసు వాడు చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మర్చ్యులు ఉంటారు మర్చులు అంటే వాళ్ళు నేను ఇంకెంతో కాలం బ్రతకను చచ్చిపోతాను నేను ఫలానా అప్పుడు పుట్టాను ఇప్పుడు మిడిల్ ఏజ్లో ఉన్నాను రిటైర్ అయిపోతున్నాను ఇంకా ఓల్డ్ ఏజ్లోకి వచ్చేసాను మళ్ళీ చచ్చిపోతాను అని అనుకుని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మర్చ్యులు ఆ మర్చ్యులు మధ్యలో ఉంటాడు వీడు ఉండి వాడు ఏమంటాడంటే ఏ తను మునా మళ్ళీ కబీర్ దాస్ అన్నాడు చోట ఈ దేహము ఇది నేను కాదు ఇది ఫిజికల్ ముందనా అంటే ఫిజికల్ ఇంగ్లీష్లో ముందేందనే మాట విన్నారా అదే ఫిజికల్ ఏతను ముందనా ఫిజికల్ సో ఇది ఇది నేను కాదు ఇది అని తన చుట్టూ ఉన్నవాళ్ళు ఈ దేహమే నేను అని మర్త్యులుగా ఉండి భయపడుతూ జీవిస్తూ ఈ జ్ఞాని ఈ విధంగా ఈశ్వరుణ్ణి తెలుసుకున్నవాడు తను అటువంటి వ్యామోహానికి గురి కాకుండగా అసమ్మూఢ సమర్థ్యు అతడు సర్వపాపై ప్రముఖ్యతే ఈ గీతలో వచనాలు చాలా చిత్రంగా ఉంటాయి మీరు మనస్సు పెట్టి చూడదగ్గదు ఆశ్చర్యకరంగా ఉంటాయి మనం ఏమనుకుంటాం ఎక్కడికో కాశీయో రామేశ్వరమో వెళ్ళి నదిలో స్నానం చేస్తే సకల పాపాలు పోతాయనుకుంటారు కాబట్టి పాపం అంటే ఏమిటండి మనస్సులో ఉండే ఒక సంస్కారం ఒక వాసన అదే కదా పాపం అంటే అది పోతుందండి బాహ్యమైన కర్మ చేత లోపల ఉన్న వాసన ఎలా పోతుంది ఎక్కడికి పోతుంది ఇప్పుడు మీరు గంగా నదికి స్నానం చేయడానికి వెళ్ళాడు స్నానం చేయడానికి వెళ్తే ఆ మూట వస్త్రాలు అన్ని జట్టు మీద పెట్టుకుంటాడు కదా వీడి పాపాలు ఉంటాయి వాడిని పట్టుకుని ఉన్న పాపాలు అల్లు వాటిలో అవి మాట్లాడుకుంటున్నాయి అదే గంగానది దగ్గరకు వస్తున్నాడు రవిడు మనకి జన్మనిచ్చిన వాడు వీడే పాపాలకి జన్మనిచ్చింది వీడే కదా మరి మనకి జన్మనిచ్చింది వీడే మనకి జన్మనిచ్చిన వాడు మనల్ని నశింపజేయాలని ప్రయత్నం చేస్తున్నాడు మనం అంత తేలిగ్గా నశిస్తామా ఏమి ఏం చేస్తాడో అనే అవి ఉన్నాయి వీడు గంగానది ఒడ్డుకొచ్చి ఈ ప్యాంటు అది ఉప్పి షర్ట్ ఉప్పి అక్కడ పెట్టి ఈ వస్త్ర ఈ టవలు తర్వాత ఒక మూట అన్నీ అక్కడ పెట్టుకుని గంగానదిలోకి దిగబోతుంటే ఇవి ఏం చేశాయంటే వీడిని వదిలిపెట్టి ఆ మూటలో కూర్చున్నాయి వీడి గంగానదిలో స్నానం చేసి రాగానే మళ్ళీ వస్త్రం కట్టుకోగానే మళ్ళీ వీడికి వచ్చేసాయి అలా కాబట్టి కేవలము ఒక జల ప్రవాహంలో మునక వేసేస్తే పాపాలు పోతాయని మీరు అనుకుంటుంది దానికి దాని వెనకాల చాలా కథ ఉంది పాపాలు పోతాయంటే దాని వెనకాల ఇప్పుడు పచ్చ ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వెళ్తారు వెళ్తే ఆయన మందు ఇచ్చి చూడండి మీరు వంకాయ మానేసి టొమాటో తినండి మీకు రోగం తగ్గిపోతుంది అంటాడు అంటే వీడి మందు వేసుకోకుండా టొమాటోలు తింటూ కూర్చుంటే తగ్గిపోతుంది రోగం మందు వేసుకుని వంకాయలు తినకుండా టమాటోలు తింటే తగ్గుతుంది అది కూడా సరైన మోతాదులో అలాగే తీర్థయాత్ర పేరుతో హృదయం నిండా సత్సంకల్పాలను నింపుకుని ఈశ్వరుని యొక్క భక్తిని నిండా కలిగి ఉండి అప్పుడు గంగానదిలో స్నానం చేస్తే పాపాలు పోతాయి అంతేగాని ఇవన్నీ చేయకుండా ఊరికే మునక వేసి వచ్చేస్తే ఏమైపోదు సర్వ పాపై ప్రముఖ్యత అయిన టాపిక్ చెప్తున్నా కాబట్టి గంగా అంటే జ్ఞానగంగా అని అర్థం జ్ఞానగంగలో మీరు మునక వేయాలి కానీ నీళ్లలో మునకేసి ఇంకా నా అంత మునగా లేడంటే ఎక్కడ దుకుతుంది స్వామి దేవానంద సరస్వతి ఇంకా ఆర్య సమాజ్ ఫౌండర్ ఆయన కాశీలో ఉండేవరా కాశీకి వచ్చి వెళతూ ఆయన ఓ ప్రశ్న ఓ ఛాలెంజ్ ఇచ్చేశారు గంగలో స్నానం చేస్తే ఏమిటవుతుందిరా పాపాలన్నీ పోతాయి పా దుఃఖం ఎందుకు కలుగుతుంది మనిషికి పాపం వల్లనే దుఃఖం కలుగుతుంది ఇంకా గంగలో స్నానం చేస్తే పాపాలన్నీ పోతే ఇంకా వాడికి జీవితంలో దుఃఖం కలగకూడదు కానీ గంగలో స్నానం చేసి వచ్చిన వెంటనే మళ్ళీ వీడికి దుఃఖమే మళ్ళీ దుఃఖమే నా సజీలో ఏదో మిస్ అవుతోంది అంటాడు లేకపోతే పురోహిత డబ్బులు ఎక్కువ అడుగుతున్నాయంటాడు లేకపోతే రిక్షావాడు ఎక్కువ అడుగుతున్నాయి ఏదో దుఃఖం ఆరంభమైంది అంటే ఇప్పుడు పాపాలు ఉన్నట్టయినట్ట అయితే మీరు అనొచ్చు అసంమూఢ మోహము లేనివాడు వాడికి సర్వ పాపములు పోతాయా పోతాయి అయితే ఇంకా వాడికి దుఃఖం రాదా రాదు ఛాలెంజ్ అసంూఢ సమర్థ్యేషు సర్వ పాపై ప్రముఖ్యతే దేహము నేను అనేటువంటి భ్రాంతిని వదిలిపెట్టి ఈ ప్రపంచంలో ఉండేటువంటి వస్తువుల ఎడల ఇది నాది అది నాది అనేటువంటి మమకారాన్ని విడిచిపెట్టి ఎవడైతే ఈశ్వరుణ్ణి అజుడు అనాది లోకమహేశ్వరుడుగా భావన చేస్తూ ఉంటాడో వాడు సకల పాపముల నుండి విముక్తులైపోతాడు నిర్ధారణ ఏమిటి నిదర్శనమేమిటి వాడి పాపాలన్నీ పోయాయని నిదర్శనమేమిటి అంటే వాడు దుఃఖమును ఎరుగడు శాంతంగా జీవన్ముక్తుడుగా ఉండిపోతాడు అదే నిదర్శనం దుఃఖహేతు ఉన్నప్పటికీ దుఃఖం అనేది ఎరుగకుండా ఉండిపోతాడు అంటే సర్వ నిజంగా పోయాయి అర్థం కాబట్టి గంగానది ఇత్యాది తీర్థస్నానంలో ఒక విశేషం ఉంటుంది కానీ దాన్ని లిటరల్గా తీసుకోకూడదు లిటరల్గా వస్త్రాలు ఇక్కడ పెట్టి తవలు కట్టుకుని గంగలం మునక వేసి వచ్చేసి ఇప్పుడు నా పాపాలన్నీ పోయే అంత అలాగా చేసేకూడదు దాన్ని అలా వర్కౌట్ కాదు ఇలా వర్కౌట్ అవుతుంది కాబట్టి ఇది సర్వపాపై ప్రముఖ్యతే ఎందుకంటే పరమేశ్వరుడు అనాది అజుడు కాలస్య కాల ఆయన కాలమునకు కూడా కాలమై ఉన్నాడు అటువంటి ఈశ్వరుణ్ణి ఎవడైతే ఆరాధిస్తాడో వాడు కూడా కాలములో అతీతమైన స్వరూపమును చేరుకొని వ్యామోహము లేని వాడి సకల పాపముల నుండి విముక్తుడు చూడండి పాపము అంటే అదేదో మహాభయంకరమైనదేదో మన పట్టుకుని పీడించేస్తోందని మనం అనుకోకూడదు పాపము రాంగ్ యాక్షన్ తప్పు పన్నులు తప్పు వాసనలు మనస్సులో ఉండే తప్పు వాసనలే పాపము ఏమిటి తప్పు వాసనలు ఇప్పుడు ఒక ఆయన సుఖంగా ఉన్నాడనుకోండి వాడి మీద మీకు అసూయ కలిగిందనుకోండి అదే పాపము అసూయ అంటే దుఃఖమే కదా అదో అదే పాపము మీకు లోభం ఉందనుకోండి అదే పాపము మీకు కామనలు ఉంటే మీకు నిద్ర పట్టదు ఆ కామనలు తీర్చుకోవాలనేటువంటి వ్యామోహంలో పడిపోతారు అదే పాపము మీకు ఎవరి మీద ద్వేషం ఉంటే అదే పాపము ఇటువంటి ఈ భావాలను పెంచి పోషించేటువంటి పనులు మీరు చేస్తూ అల్లే పాపము కాబట్టి పాపము అంటే దాన్ని సరిగ్గా అర్థం చేసుకుని అదంతా కూడా మోహంలో భాగమే మీరు ఆ మోహాన్ని ఎప్పుడైతే నాది నేను అనే మోహాన్ని ఎప్పుడైతే మీరు ప్రక్కన పెట్టారో అప్పుడు పాపము నాకు తావే ఉండదు భాష్యం చూద్దాము యహ మాం అజం అనాదించ సో ఎవడైతే నన్ను పుట్టుక లేనివాడనని ఆది లేనివాడు అంటే కారణము లేనివాడు ఇప్పుడు ఇప్పుడు చూడండి కుండ బాణ నూకుడు పీడత వీటన్నిటికీ కారణము కలదు అది ఏమిటి మట్టి ఇక మట్టికి కారణం ఏం లేదు వీటన్నిటికీ కారణం ఉంది తప్ప ఇంకా మట్టికి కారణం ఏం లేదు మట్టికి కారణం ఏం ఇంకా మట్టి కారణం మట్టి అనే చెప్పాలి అలాగే నెక్లెస్ కర్ణాభరణం హస్తాభరణం అనే ఆభరణాలన్నిటికీ కారణం గలదు బంగారం మరి బంగారానికి కారణం ఏంటంటే ఇంకేం లేదు అదే దృష్టాంతం అలాగా మీరు బంగారానికి కారణం అంటే అది అక్కడి అలా మొదలెట్టద్దు ఆ దృష్టాంతం అది అక్కడ అంత సో అలాగే ఈ జగత్తు ఈశ్వరం నుంచి వచ్చింది ఈశ్వరుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఇంక మళ్ళీ ఆ ప్రశ్న లేదు అది అనాది ఇప్పుడు రూపము ఉన్నది రూపం ఎక్కడి నుంచి వచ్చింది రూపజ్ఞానం నుంచి వచ్చింది రూపజ్ఞానం ఉంటేనే రూపం ఉంటుంది రూపజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది చూపు నుంచి వచ్చింది చూపు ఎక్కడి నుంచి వచ్చింది మనస్సు నుంచి వచ్చింది మనస్సు ఇంకో తోటంత చూపు చూసి కూడా ఏమీ తెలియదు మనస్సు నుంచి వచ్చింది బుద్ధి నుంచి వచ్చింది బుద్ధి బుద్ధి అంటే సంస్కార రాశి ఇంటలెక్ట్ బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది అహం నుంచి వచ్చింది అయాం అహం నుంచి వచ్చింది అహం ఎక్కడి నుంచి వచ్చింది ఆ తెలివి ఆ ఎరుక నుంచి వచ్చింది చేతన నుండి అహం వచ్చింది ఆ ఎరుక ఆ ఎరుక ఎక్కడి నుంచి వచ్చింది అది ఇంకెక్కడి నుంచి రాలేదు అది ఉంది అదే అనాది ఇంకా మళ్ళీ దానికో ఆది లేదు ఈశ్వరుడు అలాగా అంటే మీరు అడగ చేయితే ఈ ఎరుక ఈశ్వరుడే నాని ఎస్ మీకు సందేహం ఎలా ఎరుక ఈశ్వరుడే కనుక ఎనీవే అది వేరే టాపిక్ అది కనుక కారణము లేనివాడు ఇంకేత ఈశ్వరుడు అజుడు అనాది ఎందుకైనాడు చెప్తున్నారాయణ యస్మాత్ అహమాది దేవానా మహర్షీణాం చ దేవతలకు మహర్షులకు కూడా నేనే ఆది కాబట్టి ఇంకా నాకంటూ వేరే ఆది కారణము లేదు బ్రహ్మదేవుడు అడిగాడు శివుణ్ణి బ్రహ్మదేవుడు కాదు ఓ పురోహితుడు అడిగాడు శివుణ్ణి శివ కళ్యాణంలో శివ కళ్యాణంలో పురోహితుడు శివుడికి కళ్యాణం చేస్తారు కదా ఆ శివుడికి ఒరిజినల్ కళ్యాణం పురోహితుడు అడిగాడు హిమవంతుని ఏర్పాటు చేసినా పురోహితుడు అడిగాడు ఏ శివ శివుడు అంటే పెళ్లి కొడుకు ఏమో మీ నాయనగారి పేరు ఇవ్వటం అడిగాడు అంటే శివుడు ఆలోచించాడు ఏదో చెప్తే కదా ఇప్పుడు ఇంత ఏదో పేరు చెప్తే కదా అని బ్రహ్మదేవుడు అని చెప్పాడు ఓకే బ్రహ్మదేవుడు ఆయన నాయ తండ్రి అవ్వడానికి అంటే శివుడు మళ్ళీ ఆలోచించి విష్ణువు అని చెప్పాడు మరి ఇంకొకటి కావాలి ఆయనకి పురోహితుడికి విష్ణువు తండ్రి ఎవడు అని అడిగాడు అదైతే ఆయన ఇంకేం చెప్పాలో చూగలేదు అది నేనే అని చెప్పాడు కాబట్టి చూడండి మళ్ళీ గిరిగిర తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చాడు శివుడు యొక్క ఆది ఏదో తెలుసుకోవాలని మనం ప్రారంభించి మళ్ళీ ఎక్కడికి వచ్చాం శివుడి దగ్గరికి వచ్చాం ఇది వైష్ణవులు విన్నారంటే కళ్ళు తిరిగి ఏమండి ఇలాంటివన్నీ చెప్తున్నాడు పురాణాల్లో లేనివన్నీ చెప్తున్నాడు అది సో ఎనీవే పల్లండి సో కాబట్టి ఈశ్వరుడకు ఆది లేదు సర్వము ఆయన నుంచి ఆవిర్భవిస్తుంటే నమమాన్య ఆదిర్విద్యతే నాకు వేరే ఇంకొక ఆది లేదు మహర్షులకు దేవతలకు నేనే ఆది తప్ప నాకు వేరే ఆది లేదు అతహ అహమ అనాదిష్ట కాబట్టి నేను అజుడను అనాది అజుడను పుట్టుక లేనివాడను అనాది కారణము లేనివాడను మరి యొక్క కారణము లేనివాడను లేదా అనాది అంటే కాలస్య కాల కాలంలో ఆది ఉంటుంది ప్రారంభముంటుంది నాకు ఆరంభము లేదు బిగినింగ్ లేదు బిగినింగ్ లెస్ అంటే టైం లెస్ అనర్థం కాలమునకు అతీతుడను కాలస్య కాల కాలము అన్నిటినీ భక్షిస్తుంటే ఈశ్వరుడు కాలాన్ని భక్షించి కూర్చుంటాడు కాలభక్షడు కాల సర్వభక్షక ఈశ్వర కాలభక్షక అది అనాది అంటే అనాదిత్వం అజత్వే హేతు ఇక్కడ అజుడు అనాది అని రెండు ఉన్నాయి కదా అనాది దనుకనే అజుడు ఆది లేనివాడు దనుకనే పుట్టుక లేనివాడు తమ్మాం అజమనాదించహావేట్టి విజానాతి అట్టి నన్ను ఎవరు తెలుసుకుంటాడో కాబట్టి ఈశ్వరుణ్ణి తెలుసుకోవాలంటే ఈశ్వరుడికి నాలుగు చేతులు ఉంటాయి తర్వాత ముక్కు పొడుగ్గా బాగుంటుంది అందంగా సొంతంగా పువ్వులా ఉంటుంది అని అలా మొదలు పెడితే అది ఒక ఉపాసనకు ఉపక ఉపకరించే రూపం అవుతుంది తప్ప అది ఈశ్వరుని యొక్క తత్వం అవ్వదు ఈశ్వరుణ్ణి తెలుసుకోరా తత్వాన్ని తెలుసుకోవాలి బంగారం తెలుసుకోరా అని కెమిస్ట్రీ విద్యార్థికి అన్న బంగారం తెలుసుకో అని పురమాయించారు వాడు బంగారం నుంచి నెక్లసులు చేయుడు నెక్లెస్ని అందరూ యువతులు అందరూ మెడల్లో పెట్టుకుని ఇటు నుండి తిరిగేదరు అని అలా అదే తెలుసుకోవడం అదే బంగారం గురించి తెలుసుకోవడం నీకు అర్థమైందండి మరి బంగారం గురించి తెలుసుకోవడం అంటే ఎలాగో తెలుసుకోవడమో తెలిసిన బంగారం అనేది ఒక లోహము మెటల్ మెటల్ అంటే నాన్ మెటల్ మెటల్ మెటల్కి నాన్ మెటల్కి మధ్యలో సెమై మెటల్ అదంతా తెలుసుండాలి ఏ కారణం చేతనం మెటల్ అయింది అవి నాన్ అంటే మెటల్ అంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటే మెటల్ అవుతుంది అది కాబట్టి బంగారంలో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అని తెలిసింది వాడికి మెటల్ అంటే అదే అర్థం తర్వాత బంగారము ఫస్ట్ గ్రూప్కి చెందినటువంటి మెటల్ ఫస్ట్ గ్రూప్కి చెందినది కాబట్టి దానికి వ్యాలెన్సీ ఒకటి ఉంటుంది ఇది ఇది తెలుసు కూడా అలా తెలుసుకోవాలి బంగారాన్ని తెలుసుకోవడం అంటే అలా తెలుసుకోవాలి దేవుణ్ణి తెలుసుకోవాలంటే ఆయన చేతిలో ఉంటుంది ఆయనకి నాలుగు చేతులు ఉంటాయంటే ఏం తెలుసుకున్నట్టు అది ఒక ఉపాసనకు ఉపయోగించే రూపం తప్ప అది తత్వం కాదు మాం తత్వతహా వ్యక్తి గీతలో తరచుగా వస్తుంది తత్వాన్ని తెలుసుకోవాలి నీ గురించి నువ్వు తెలుసుకో భగవాన్ ఉన్ మహర్షి అంటారు నీ గురించి నువ్వు తెలుసుకో అంటే నా గురించి నాకంతా తెలుసు అండి నేను ఫలానా వరబ్బాయిని మా ఫలానా భరద్వాజ సగోత్రీకుడిని ఇలా మొదలుపెడితే అది తన గురించి తను తెలుసుకున్నట్టు అవుతుంది తెలియదు కాకినాడ వాడి కాకినాడపుర అలా మొదలు పెట్టకూడదు తన గురించి తను తెలుసుకోవడం అంటే కాబట్టి ఎవళ్ళైతే ఈశ్వరుణ్ణి తెలుసుకోవాలంటే చుట్టూ ఉండే ప్రపంచాన్ని ప్రతిది దేశపరిచ్ఛిన్నంగా కాల పరిచ్ఛిన్నంగా ఉన్నదే ఇటువంటి దేశ కాల పరిచ్ఛేదములు లేని ఒక మహాతత్వము ఒక హయ్యర్ పవర్ ఒక ఒక హయ్యర్ పవర్ బికాస్ ఆఫ్ ఫుచ్ ద స్పేస్ ఇస్ వాట్ ఇట్ ఏదైతే ఆ నక్షత్రములను గ్రహములను వీటన్నిటినీ ఆ శక్తులను అలా నిలబెడుతూ ఉన్నదో ఏదైతే ఒక అణువులో ఉన్నదో అనోరణీయా మహతో మహీయా ఏదైతే పెద్దవాటన్నిటికంటే పెద్దది చిన్నదానికంటే కూడా అత్యంత సూక్ష్మమైనది ఆత్మా గుహాయాహితో జంతో ఈ ప్రతి ప్రాణి యొక్క హృదయ గుహయందు ఆత్మ చైతన్య రూపంగా నిలిచి ఉన్నది అలా తెలుసుకోవాలి ఈశ్వరుణ్ణి తత్వరూపంగా తెలుసుకోవాలి అలా ఎవడైతే తెలుసుకుంటాడో యహా విజానాథి ఎవడైతే అలా తెలుసుకుంటాడో ఇంకా ఇలా అంటే ఎప్పుడు ఈశ్వరుణ్ణి సంసారంతో కాంట్రాస్ట్ చేసి సంసారం చుట్టూ ఉండే సంసారాన్ని కాంట్రాస్ట్ చేసి ఇప్పుడు సంసారం ఉందనుకోండి ఏమని చెప్పచ్చు జ సాది దీనికి ఆది ఉన్నది అని సంసారం గురించి తెలుసుకోండి కదా దానికి ఆపోజిట్ ఈశ్వరుడు అజ అనాది మీకు జా తెలుస్తుంది ఆది తెలుస్తుంది చుట్టూ ఉన్నవన్నీ జా ఆది సాది ఈశ్వరుడు అజ అనాది అలా ఎవడైతే తెలుసుకుంటాడో స్వలోక మహేశ్వరం లోకానా మహాంతమీ ఈశ్వరం ఈ లోకములకు గొప్ప ఈశ్వరుడు అప్పుడే శంకరులు అధ్యాత్మంలోకి వస్తున్నాను నేను గమనించలేదు ఇప్పుడే గమనించా సో లోకములన్నిటికీ కూడా గొప్ప ఈశ్వరుడు ఇప్పుడు చూడండి లోకములు అంటే మూడు లోకాలు మూలోకములు అంటారు కదండి మూడు లోకాలు భూలోకము భువర్ లోకము స్వర్లోకము సువర్లోకము అర ఈ మూడు లోకములు ఈ మూడు లోకములకు గొప్ప ఈశ్వరుడు ఇప్పుడు మీరు మీ జీవితాన్ని మీరు చూడండి భూలోకము అంటే మీ జాగ్రత్త అవస్థ అంతే కదండి మీ జాగ్రత్త అవస్థ కదా ఇదో మీరు తెలివిగా ఉండి చూసుకునేదంతా భూలోకము భూవర్లోకము అంటే మీ స్వప్నావస్థ మీరు స్వప్నంలో నిద్రపోతూ ఉంటారు స్వప్నంలో ఓ ప్రపంచం ఉంటుంది ఆ ప్రపంచం ఈ భూలోకంలో ఉండదు ఆ ప్రపంచం ఈ భూలోకంలో ఉండదు మీరు మంచవేసుని పడుకుని నిద్రపోతున్నారండి ఏమండి మంచ వేసుని పడుకుని నిద్రపోతుంటే ఒక ఏనుగు కళలోకి వచ్చింది అనుకోండి ఇప్పుడు ఈ దేహం ఈ లోకంలో ఉంది మంచం ఈ లోకంలో ఉంది మీరు కళలో చూసిన ఏనుగు కూడా ఈ లోకంలోనే ఉంటే ఆ మంచం ఏమిటవుతుందండి విరిగిపోతుంది ఆ ఏనుగు ఈ దేహ కూడా ిప్పి పిప్పైపోతుంది అంతేకాదు ఈ మంచం కనుక ఫస్ట్ ఫ్లోర్ లో ఉండి ఈ మధ్యకాలంలో కట్టి కట్టడాలు ఇవి అది కూడా చెద్దు పడిపోయే ప్రభావం ఉంది కాబట్టి మీరు స్వప్నంలో చూసిన ఏనుగు ఈ లోకంలో లేదు కనుక ఈ లోకంలో చాలా సంతోషించదగ్గ విషయం ఆ ఏనుగు ఇంకో లోకంలో ఉంది అది ఏ లోకము భూవర్ లోకము అంటే మైండ్ స్పేస్ అనమాట మెంటల్ స్పేస్ ఇది ఫిజికల్ స్పేస్ ఇది చుట్టూ ఉన్న స్పేస్ అంతరిక్షం ఉన్నట్టుగా మీ లోపల ఫిజికల్ స్పేస్ లో ఉండే జగత్తంతా కూడా మీకు తెలుస్తూ ఉంటుంది జాగ్రత్త అవస్థ స్వప్నావస్థలో భువర్ మీరు నిద్రపోయారనుకోండి పూర్తిగా గాఢంగా నిద్రపోతే ఏమంటే స్వర్గం వేరే ఏదైనా ఉందండి గాఢమైన నిద్రను మించి స్వర్గం ఏదైనా ఉందా లేదు గాఢ నిద్ర అయ్యే స్వర్గలోకము ఏమీ తెలియ ఒళ్ళు తెలియకుండా హాయిగా నిద్రపోతారు అది స్వర్గలోకము ఇప్పుడు మీరు ఏమిటి ఈ మూడు లోకములకు అతీతమైన వారు మీరు తురి ఎమ్ ఈ మూడింటిని రక్షిస్తూ ఈ ఈ జాగ్రత్త అవస్థకి ఈశ్వరుడు ప్రభు ఎవరు మీరే స్వప్నావస్థకి ప్రభు ఎవరు మీరే నిద్రావస్థకి ప్రభువు మీరే మరి మీ యొక్క యథార్థ స్వరూపమేమి ఈ మూడు లోకములకు అతీతమైనటువంటి తులియ ఆత్మ చైతన్యము గలదో తులియ అంటే నాలుగవది ద ఫోర్త్ అది మీ యొక్క స్వరూపము కాబట్టి లోకములు మూడు జాగ్రత్త స్వప్న సుసూప్తులు వాటి మూడింటికి గొప్ప ప్రభువు మీరే ఆత్మస్వరూపులు అటువంటి తురీయము అయితే మీరు అది తెలుసుకోవాల్సి తెలుసుకోవాలి తెలుసుకోకపోతే పని అవ్వదు తెలుసుకుంటేనే మీకు లాభం మీకు దృష్టాంతం తెలుసుకోవడానికి తెలియకపోవడానికి చాలా తేడా ఉంటుంది మొత్తం తేడా అంతా అక్కడే వస్తుంది ఆల్ డిఫరెన్స్ మీకు అక్కడే వస్తుంది ఎలాగంటే మీరు గమనించండి ఒక ఊళ్ళో ఒక బిచ్చగాడు ఉండేవాడు ఈ బిచ్చగాడు కూలిపోతున్న ఒక పాత బిల్డింగ్లో ఒక గదిలో ఉండేవాడు పైన రూఫ్ కూడా ఏం లేదు ఆ గోడల మధ్యన కూర్చునేవాడు ఊరి బయట పాడు పడినా ఇంట్లో ఊళ్ళో ముష్టి తెచ్చుకునేవాడు బిచ్చుని బతికేవాడు ఓ రోజు ఓ పెద్ద ఆయన వచ్చాడు ఆ ఊరికి వచ్చి ఏమండి ఊళ్ళో ఒక అతను ఉండాలి అతని పేరు ఫలానా అని అడిగితే అతన ఆ కూలిపోయిన ఇల్లు అతందే అతను ఏం చేస్తాడండి ఏం చేయటండి మీరు ఆగండి ఇక్కడ ముష్టికి ఇప్పుడే వస్తాడని చెప్పాడు అతను వచ్చాడు అయా బిస్ట్ అంటే వచ్చాడు ఇతను అడిగాడారా నువ్వు ఫలానా అవును అని నువ్వు ఇలా ముష్టి ఎత్తుకుంటున్నావు అంటే నేనేం మా నాయన కట్టించిన ఇల్లు చూడండి అదిగో ఇల్లు కూలిపోయింది అది నాకు తిండి చెప్పలేం లేవు మీ నాన్న మీకు సంపద ఇవ్వలేదు అంటే ఆగు నీకు తెలీదు నాతో రా అని తీసుకెళ్ళాడు ఆ ఇంట్లోకి వెళ్ళారా మీ నాన్న బెడ్రూమ్ ఎక్కడ వెళ్ళారు అదేమి నేను ఉంటున్న రూమే మా నాన్న బెడ్రూమ్ పైన రూఫ్ లేదు అక్కడికి వెళ్ళారు నువ్వు వీడు ఎక్కడ కూర్చుంటాడో అక్కడ చిన్న పట్టా వేసుకుని అక్కడ కూర్చుని భోజనం చేస్తాడు ముష్టి తెచ్చుకుని అక్కడే నిద్రపోతాడు ఆ పట్టా తీసి అక్కడ రాయి ఉంది ఆ రాయిని టైలు తను ఓడపీకి చూస్తే కోటి రూపాయలు ఉన్నాయి అక్కడ ఒక కోటి కాదు పది కోట్ల రూపాయలు ఉన్నాయి ఇప్పుడు ఆ బిచ్చగాడు వాడు ధనవంతుడా బిచ్చగాడా ఆ నిధి తను కూర్చున్న చోట నిధి ఉన్నది అని తెలియనంత వరకు బిచ్చగాడు తెలిసిన క్షణంలో కోటీశ్వరుడు తెలివి తెలివి నిర్ధారిస్తుంది వస్తువు ఉండడం నిర్ధారించదు వస్తువు ఎప్పుడూ ఉండనే ఉంది వాడు అక్కడే కూర్చుని రోజు ముస్టిత్తులు అక్కడే కూర్చొని భోజనం చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ ఆత్మస్వరూపుడను నేను తురీయుడను నేను శుద్ధ చైతన్యమైన స్వరూపము అని వీడు తెలుసుకుంటే వీడు లోక మహేశ్వరుడు అయిపోతాడు తెలుసుకోకపోతే మర్త్యుడు పుట్టాను గిత్తుతాను సుఖము ఒకప్పుడు దుఃఖం ఎప్పుడు కూడా ఉంది దుఃఖం అప్పుడప్పుడు సుఖం ఉంటుంది వీడు తనని తిట్టుకుంటూ తన చుట్టూ ఉన్న వాళ్ళని తింటుతో మన వాళ్ళు అలాగే ఉంటారు సంసారంలో అలాగే ఉంటాం ఎప్పుడు తన్ను తాను చిట్టుకుంటాడు నా ఆరోగ్యం బాగులేదు నాకు గ్రహాలు బాగులేవు గ్రహాలు బాగులేవు అంటే తనను తాను చికించాడని అర్థం నాకు నక్షత్రాలు బాగులేవు నాకు అదృష్టం లేదు అని తిట్టుకుంటాడు తర్వాత పెద్ద ఇతరులను తిరుగుతాడు మా నాన్నకి తెలివి కాటలు లేవు సరిగ్గా సంపద సరిగ్గా చేయకుండా ఇవ్వలేదు నన్ను తండ్రిని తిరుగుతాడు మా అమ్మ అది కూడా సరైనది కాదు అని తల్లిని నిరసిస్తాడు సోదరులు సరిగ్గా చేయట్లేదని నిరసిస్తాడు భార్యాపిల్లల మీద కూడా కొంత నిరసన భావం ఉంటుంది నేను వీళ్ళకి సేవ చేశాను వీళ్ళు నాకేం చేయట్లేదు ఇంకా కొడుకుల కూతురు మీద వీళ్ళని నేనే పెంచి పెద్ద చేశాను వాళ్ళు నాకేం చేయట్లేదు అని ఎప్పుడూ వీడు తనని తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని తిట్టుకుంటూ ఉంటాడు ఇది చాలా మట్టు గ్రహాలని నక్షత్రాలని తిట్టుకుంటాడు ఇది చాలానట్టు దేవుడిని తిట్టుకుంటాడు దేవుడు కూడా కలికాలంలో దేవుడు మహిమ తగ్గిపోయింది కలికాలంలో దేవుడు కూడా ఈ ఈ అవినీతి వాళ్ళని ఏమీ చేయకుండా వాళ్ళకి వరాలు ఇస్తున్నాడు మాకేమో వరాలు ఇవ్వడం మానేశాడు దేవుడు కూడా కరప్ట్ అయిపోయాడు ఆయన కూడా లంచాలు పుచ్చుకుని కూచ్చుకుని కరెప్ట్ అయిపోయి కూర్చున్నాడు అది దేవుడు కూడా ఓ రెండు తిట్లు తిప్పుకుంటాడు అలాగా ఒక అభాగ్యుడిగా బతుకుతూ ఉంటాడు ఎందుకంటే తనలోని భాగ్యాన్ని తెలుసుకోలేకపోవడం చేత తన స్వరూపాన్ని తెలుసుకోలేక అలా ఉండిపోతాడు సో అజ్ఞాన తత్కార్యవర్జితం అదే తెలుసుకున్నట్లయితే ఆ తులీయ ఆత్మతత్వము తనది అని తెలుసుకుంటే ఆ తులీయ ఆత్మస్వరూపమునందు అజ్ఞానం అనేది మత్సుకైనను ఉండదు అజ్ఞానము యొక్క కార్యములు అంటే అజ్ఞానం ఉంటే పుట్టింది అజ్ఞానం ఉంటే ఏమిటి పుడుతుంది దుఃఖం పుడుతుంది భయం పుడుతుంది అజ్ఞానం నుంచి పుట్టింది మీకు చెప్తున్నా దుఃఖము భయము ఇప్పుడు వాడికి తాను నిధి తన వద్ద గలదని తెలియదు కదా వాడికి ఏం పుడతాయి నిద్రలు వేస్తూనే ఏం కొడతాయి నాకు ఇవాళ ముష్టి ముష్టి పెట్టుకుంటే తిండి లేదు అని అని దుఃఖం కలుగుతుందా ఇవాళ ముష్టి దొరుకుతుందో దొరకదో భయం కలుగుతుందా నిన్నటి ముష్టి కంటే ఇవాళ ముష్టి బాగా ఉంటే బాగుంటుందో అనే కామన ఉంటుందా ఇంకేం చెప్పమంటారు ఇంకింతకంటే ఏం కావాలి అజ్ఞానం అంటూ ఉంటే దాని నుండి సకల దోషములు వస్తాయి ఇప్పుడు లోకంలో జనులకు అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలనే కంగారు ఉండదు మనం అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి అని కంగారు ఉండదు వాడు ఇంకెవో పోగొట్టుకోవాలని కంగారు పడతాడు తప్ప అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలని కంగారు ఉండదు ఆ వ్యా అది కొంచెం మీకు వివరిస్తాను చూడండి అసత్ అంటే లేకుండా పోవడం సత్ ఉండడం వీడు నేను మరణిస్తానేమో అని భయపడతాడు మరణించడం అంటే అసత్తే కదా లేకుండా ఆ అసత్తు రాకూడదు నేను సత్తుగా ఉండిపోవాలి నేను చచ్చిపోకూడదు బతికి అని డాక్టర్ల చుట్టూ తిరుగుతాడు పూజలు చేస్తాడు ఆయుష్య హోమాలు ఇవే చేస్తాడు ఎందుకని అసత్తు వద్దు సత్తు కావాలి అని ఏమండి దుఃఖం వద్దు ఆనందం కావాలి అని కర్మలు చేస్తాడు ఉపాసనలు చేస్తాడు ఏవేమో చేస్తాడు ఏమండి వీడు స్వరూపం ఏమిటి సత్ సత్తు అయ్యుండి అసత్తికి భయపడుతో అసత్తు నుంచి తప్పించుకోవటానికి పరుగులు తీస్తాడు ఎంత పొరపట్ట చూడండి వీడు స్వరూపం ఆనందం అయి ఉండి దుఃఖాన్ని అనుభవిస్తూ దుఃఖాన్నించి తప్పించుకోవడానికి పరుగులు తీస్తాడు ఏమండి ఈ సమస్య ఎందుకు వచ్చిందో తెలిసిన వీడి స్వరూపం జ్ఞానం కానీ అజ్ఞానంలో ఉండిపోవడం వల్ల వచ్చింది వీడు సత్తుకి ఆపోజిట్ అసత్ ఆనందానికి ఆపోజిట్ దుఃఖం జ్ఞానానికి ఆపోజిట్ అజ్ఞానం ఇప్పుడు ఈ మూడు పట్టుకున్నాడు వీడు దీంట్లో ముందు దేనిని పోగొట్టుకోవాలి అంటే మనిషి ఎలా మూడు ఉన్నాయి కదా వీడికి సత్తుకి ఆపోజిట్ అసత్తు అంటే మృత్యు ఉన్నది ఆనందానికి ఆపోజిట్ దుఃఖము ఉన్నది జ్ఞానానికి ఆపోజిట్ అజ్ఞానం ఉన్నది ఇప్పుడు మూడు ఉన్నాయి ఈ మూడు పోవాలి కదా మూడు పోతే తన స్వరూపం తనకి లభిస్తుంది అయితే ఈ మూడింట్లో ఏది పోవాలి ముందు ఏది పోవాలి మీరు క్లాసులో కూర్చుని అజ్ఞానం పోవాలన్నారు రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత ఏది పోవాలంటారు మీరని కాదు మామూలుగా లోకంలో ఈ మృత్యు సంఘ తర్వాత చూసుకుందామండి ప్రస్తుతం దుఃఖంలో ఉన్నాం ఈ దుఃఖం పోవాలి అనుకుంటారు అవునండి ఫస్ట్ ప్రయారిటీ ఏమిటి దుఃఖం పోవాలి దుఃఖం పోయిందండి నెక్స్ట్ ప్రయారిటీ ఏమిటి మృత్యు పోవాలి అప్పుడు థర్డ్ ప్రయారిటీ ఏమిటి అజ్ఞానం పోవడానికి మాకేం అభ్యంతరం లేదు అజ్ఞానం కూడా పోతే మేము కాదనము అర్థమైందండి ప్రయారిటీస్ ఈ ప్రయారిటీస్ ఇలాగే అచ్చేపెట్టుకున్నంత వరకు వాడు మృత్యువు నుంచి తప్పించుకోలేడు మర్త్యుడుగానే మిగిలిపోతాడు దుఃఖం నుంచి తప్పించుకోలేడు స్వర్గానికి వెళ్ళినా దుఃఖం తప్పదు ప్రయారిటీస్ రాంగ్ మీరేం చేయాలంటే మృత్యువు నుంచి తప్పించుకునే ప్రయత్నాన్ని మానేసేయాలి యూ షుడ్ నాట్ డూ ఇట్ దుఃఖం నుంచి తప్పించుకునే ప్రయత్నం చెయ్యనేకూడదు దుఃఖం రాని రాని లెట్ ఇట్ కమ్ ఇంకో ఒక దుఃఖం కూడా రాని దాన్ని కూడా రాని సో సుఖతో ఆతా హే జాతె దుఃఖతో హమారా సాఖీ హై అన్నాడు కవి ఈ సుఖం అతిహేది అతిహే వస్తుంది పోతుంది దుఃఖం మాతోటే ఉంటుంది అప్పటికే మా ఫ్రెండు దుఃఖం అమరో దోస్త హే కానీ దాన్ని పోవాలా పోనక్కర్లా దుఃఖం మాతో ఉన్నామని ఏం పోవ ఎక్కడికి పోనక్కర్లాగండి మరైతే ఇప్పుడు ఏది పోవాలి అజ్ఞానం పోవాలి ఫస్ట్ ప్రయారిటీ అజ్ఞానానికి మీరిస్తే జ్ఞానం మీరు సంపాదిస్తే మీరు మృత్యు అని పోగొట్టుకోవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే మీ స్వరూపము సత్తు కనుక స్వరూపం తెలియక మృత్యువును పోగొట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు కదా స్వరూపం తెలియక దుఃఖాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు కదా స్వరూపాన్ని తెలుసుకుంటే ఆనందమైన స్వరూపము అని తెలుసుకుని శాంతంగా ఉండిపోతాడు దుఃఖ నివారణను అది అసలు కాదు కాబట్టి మానవులు నేను సంగ్రహంగా చెప్తున్నాను మానవులు దుఃఖాన్ని మృత్యువును పోగొట్టుకునే ప్రయత్నం చేస్తారే కానీ అజ్ఞానాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయరు అంచేతనే మానవులు మర్చులుగా దుఃఖ భాజనులుగా మిగిలిపోతూ ఉంటారు దీనికి భిన్నంగా మృత్యువు గురించి దుఃఖాన్ని గురించి పట్టించుకోవడం మానేసి ఎవరైతే అజ్ఞానాన్ని మాత్రమే టార్గెట్ చేసి దాన్ని పోగొట్టుకుంటారో వాళ్ళకి మృత్యువు దూరంగా పోతుంది దుఃఖము దూరంగా పోతుంది వాళ్ళు సచ్చిదానంద స్వరూపులుగా మిగిలిపోతాడు అజ్ఞాన తత్కార్యవర్జితం కాబట్టి అజ్ఞానం నుంచి పోత పోతుంది అజ్ఞానం తొలగిపోతుంది అజ్ఞాన కార్యములైనటువంటి మృత్యువు దుఃఖము భయము కామనలు సర్వము తొలగిపోతాయి తొలగిపోతే అప్పుడు వాడు ఏమవుతాడు అసమ్మూఢవర్జ సోహవర్జిత సమ్మోహము నుండి విడుదల అయిపోతాడు విముక్తుడైపోతాడు సమ్మోహం అంటే ఏదో తెలుసునండి ఈ సంసారంలో ఉండేటువంటి వస్తువుల ఎడదా ప్రాణం ఉన్నది కానీ ప్రాణం లేనిది కానీ వాటి ఏడదా నేను నాది అనే భావన ఏది గలదో అనే తలంపు ఏది గలదో అది ఏ సమ్మోహము నీకు వినడానికి విదూరంగా అనిపించవచ్చు మరి వేదాంతం అంటే అలాగే ఉంటుంది మీరు అనుకున్నదే నేను చెప్తే దాన్ని వేదాంతం అని ఎలా అంటారు దేవాంతం అంటారు దాన్ని వేదాంతం అంటారు కాబట్టి ఈ సృష్టిలో ఈ జగత్తులో నాది అన్నది ఏది లేదు కాయాని హి తేరా మత్కరు మేరా మేరా అటువంటి సమ్మోహము అంటే డెల్యూషన్ ఒక భయంకరమైన భ్రాంతి దాని నుండి విముక్తుడైపోతాడు అటువంటి వాడు ఎవడైతే ఈ విధంగా ఈశ్వరుణ్ణి భావన చేస్తాడో వాడు సహా మర్త్యూ మనుష్యేషు సర్వపాపై సర్వై పాపై మతిపూర్వ అమతిపూర్వకృతై ప్రముచ్యతే ప్రమో్యతే ఆ విధంగా ఎవడైతే ఉంటాడో వాడు సర్వ పాపముల నుండి విముక్తిని పొందగలడు పొందుచున్నాడు అని ఉంది ప్రముచ్యతే అంటే ఈ విధంగా మీరు సాధన చేసి అజ్ఞానాన్ని పోగొట్టుకుంటే చాలా తొందరగా మీరు సర్వ పాపముల నుండి విముక్తిని పొందగలరు అని భవిష్యత్తులోకి మార్చుకోండి ప్రముచ్యత అంటే మోక్ష్యతే మీరు తెలుసుకున్నట్లయితే తప్పక మోక్ష విడుదలను విముక్తిని పొందగలరు వేటి నుండి సకల పాపముల నుండి ఏమంటే సర్వ పాపములు అంటే అర్థమేమిటి అంటే ఎన్ని రకాల పాపాలు ఉంటాయి అన్ని రకాల పాపాల నుండి విముక్తి ఆ రకాలు ఏమున్నాయి రెండు చెప్పారు అందుకే ఒక దృష్టిలో రెండు ఏమిటి తెలిసి చేసినవి తెలియక చేసినవి తెలిసి చేసిన పాపములంటే ఫలానా వాడిని తిట్టడం తప్పు అని తెలుసు వీడికి ఆయన తిట్టేస్తాడు అసత్యం చెప్పడం తప్పు అని తెలుసు అయినా చెప్తాడు రంతం పుచ్చుకోవడం తప్పు అని తెలుసు అయినా తీసుకుంటాడు తెలిసి చేస్తూ ఉంటాడు తెలియక చేసిన పాపాలు ఏమిటో మీరు అన్నం ఉండేప్పుడు కట్టెలతోటి అన్నం ఉండరు అనుకోండి కట్టెలు పోయి మీద ఆ కట్టెలో ఏదైనా పురుగుంటే ఆ నిప్పుల్లో కాలిపోతుంది అది అది మనకు కనపడదు కట్టెలో ఏవో పురుగులు ఉంటాయి మనకు కనపడుతుంది ఒకళ్ళు ఒక కట్టెని పూజ చేస్తున్నారు నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళా ఒక కట్టె అంటే ఈ పచ్చడి చేసుకుని కట్టె బండ ఉంటుంది దాన్ని పచ్చడి బండ అంటారు ఆ కట్టె గుడ్ దాన్ని అలా గోడకి దగ్గర అలా నిలబెట్టి దాని చుట్టూ పువ్వులు అది వేసి పూజ పూజేస్తుంటే నేను అన్నా ఏమిటమ్మా కట్టెని పూజ చేసుకున్నారు వాళ్ళు దండం పెట్టి నేను కూడా దండం పెట్టారు కట్టెని పూజ దారు దారుభూతో మురారిడు కవి అంటే ఆ దేవుడు అతి పోయి కట్టె అది ఒక కవి యొక్క అభిప్రాయం దారుంభూతో మురారి అంటే ఈశ్వర్ జగన్నాథ పూరిలో దేవుడు కట్టే ఎందుకు అయిపోయాడు అంటే వీళ్ళందరినీ చూసి పోవరు వీళ్ళు అని ఆయన వతిపోయి కట్టికి పోయిపోయాడు అదే అది ఒక కథ అన్నాడు అని వే కత్తికి నమస్కారం చేసి పూజ ఇలా నిలబెట్టి నేను అన్నాను ఏమిటి ఇది శివలింగంలాగా లేదు అందులో పైగా దారువా చెక్కయా అంటే చెక్కే ఇది ఎక్కడ పట్టుకొచ్చారంటే అది మా ఇంట్లోనే ఉండేదండి మేము పచ్చడి చేసుకుంటూ ఉండేవాళ్ళం కానీ దాంట్లో దేవుడు ఉన్నాడని తెలిసి పూజ చేస్తున్నాము అదేలాగండి అని అడిగాను అడిగితే ఈ కట్టె నుండి అప్పుడప్పుడు టికి టికి అనే శబ్దాలు వస్తున్నాయి కాబట్టి దాంట్లో దేవుడు ఉన్నాడని అనిపించి దానికేమో పసుపు కుంకుమ పెట్టి పూజ నేను ఆ కట్టె ఒకసారి నా చేతికి ఇవన్నీ తీసి చూస్తే వెనకాల భాగంలో అది బోలు బోలు పోయింది బోలు అంటే తెలుసుకున్నా ఇలా టికె కొడితే హాలో సౌండ్ వచ్చు నేను అన్నాను ఈ హాలో సౌండ్ వస్తుంది ఇక్కడ దీని లోపల ఏదో పురుగు ఉంది అది గోకుతో ఉంది ఆ లోపల అది ఆహారం తింటుంది అది అది నువ్వు దేవుడు దాంట్లో కూడా దేవుడు ఉన్నాను నేనేం కాదన్నావు కానీ వాళ్ళ దృష్టి కాదు కదా అది నిజంగా దాని లోపల ఓ పెద్ద పురుగు ఉంది అది అలా గోకుతూ ఉంటుంది దానికి రెండు కొమ్ముల్లాగా ఉంటాయి కుక్స్ వాటితోటి అలా కరకర గోపుతూ ఉంటుంది దానికి ఆహారం కావాల్సి వచ్చినప్పుడల్లా కట్టెని గోపుతూ ఉంటుంది సపోజ్ అదే కట్టెని మీరు పొయ్యిలో పెట్టారనుకోండి అలాంటి కట్టె మరొక కట్టె పొయ్యిలో పెట్టారనుకోండి ఏమవుతుంది ఆ పొగకి ఆ వేడికి అక్కడికక్కడే తెచ్చిపోతుంది ఈ రకంగా అమతిపూర్వకంగా చేసిన పాపాలు అంటే అలా ఉంటాయి తెలిసి చేసిన పాపాలని ఏంటి ప్రతి వాటి జీవితంలో ఈ రెండు రకాల పాపాలు ఉంటాయి కొంచెం మోతాదు తక్కువ ఎక్కువ తప్ప ప్రతివాడి జీవితంలో ఉంటాయి ఇవి పాపం లేనివాడు ఎవడూ లేడు అందరికీ ఉంటాయి కానీ ఎవడైతే ఈశ్వరుణ్ణి ఇక్కడ చెప్పిన విధంగా ఆ భావన చేస్తాడో ఎవడైతే సంసారంలోని వస్తువుల ఎడలో నేను నాది అనే వ్యామోహం లేకుండా అయిపోతాడు ఇవాడు ఆ భావనని బట్టి వాడు సకల పాపముల నుండి విముక్తుడగును ఎప్పుడు కూడా దీంట్లో రహస్యం ఏంటంటే సంసారములోని వస్తువుల ఏడల ఇది నాది ఇది నేను అనే వ్యామోహము మీరు ఎప్పుడైతే విడిచిపెట్టేస్తారో కాయా నహితేరా దేహము నాది కాదు దేహము ఏడలు నాది నాది అనే పిచ్చిని ఎప్పుడైతే మీరు వదిలిపెట్టేస్తారో అలాగే సంసారంలో ఉండే వస్తువులు ధన కనక వస్తు వాహనాదుల ఏడల ఇది నాది ఇది నాది అది నాది అనే పిచ్చి చాలా తప్పది అది వదిలిపెట్టేస్తారో అప్పుడు మీకు ఆటోమేటికల్గా ఆటోమేటిక్గా మీ ప్రయత్నం ఏ ఒక్కర్లా మీకు ఒక ఇన్సైట్ ఇన్సైట్ అంటే అంతర్దృష్టి కలుగుతుంది ఏమనంటే నేను ఆ ఈశ్వరుకు చెందినవాడను అనే ఒక అంతర్దృష్టి మీకు నిర్మాణం అవుతుంది అది అసమ్మూఢ అంటే అర్థం ఎప్పుడైతే నేను ఈశ్వరుకు చెందినవాడను ఈశ్వరుని యొక్క అంశను ఈశ్వరుని యొక్క భక్తుడను ఈశ్వరునిలో ఒక అంగమును అల్టిమేట్గా ఈశ్వరుడను నేనే అని ఆ మార్గంలో వాడు వెళ్తాడు ఇంకేతనే భవిష్యత్తు ప్రమోక్ష్యతే అని పెట్టారు చాలా తొందరలో వాడు తన యొక్క దైవత్వాన్ని ఆవిష్కరించుకుని కృతార్థులు అయి తీరును అని ఆ శ్లోకం యొక్క తాత్పర్యం తరువాతి శ్లోకం పంచు శ్లోకం పూర్తి చేసినాము బుద్ధిర్మ్మోహమాఖం దుఃఖం భవో భావయమే చ వాక్యం పూర్తి కాలేదు ఇంకా తర్వాత శ్లోకం కూడా కలిపి చెప్పాలి అహింసా సమత తుష్టి తపోదానం యశోయశి భావా భూత మత పృథగ్విధా ఈ రెండు శ్లోకాలు కలిపి ఒక వాక్యం చాలా మంచి టాపిక్ అది ఇది మనం రేప్ క్లాస్ పూర్తి చేద్దాం ఇప్పుడు ఇది అవదు ూర్ణమదూర్ణమిదం పూర్ణా పూర్ణము దశ్యతే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవిష్యే శాంతిశాంతిశాంతి